प्रतिदा आत्मदृष्टि तो विचारण चय आत्मनिष्ठु प्रति श्लोका विचारण चेक प्रति श्लोक आत्मनिष्ठ के दारती भगवदी मदद श्लोक धर्म क्षेत्रे कुरक्षेत्र कदा अटमेंट ఈ జీవితమే కురుక్షేత్రం అందులో నువ్వు ఎలా ఉండాలి ధర్మక్షేత్రం క్షేత్రే క్షేత్రే ధర్మం కురు విడిదడి చేస్తే ఏమైంది అంతే కాబట్టి దైవాసు సంపద విభాగయోగం శ్రద్ధాత్రయ విభాగయోగం క్షేత్ర క్షేత్రం అలా ఎప్పుడైతే అన్ని విభాగ న్యాయాలను ఎప్పుడైతే స్పష్టంగా తెలుసుకోవాలి ఆ స్థిరమైన స్థితిని అందుకున్నప్పుడు ఇక్కడ నువ్వు అప్పుడు నాలుగో అలాగే ఉంటావు యం చేత బాధించబట్ట మూడు మూడుగా ఉన్నాయీ నీకు తగులుకోవట్లేదు అవస్థాత్రయం లేదు గుణత్రయం లేదు దేహత్రయం లేదు శరీర త్రయం లేదు మరి మూడు మూడుగా ఉన్నాయా లేవా తాపత్రయం లేదు లోకత్రయం లేదు ఇలా ఈ సృష్టి అంతా మూడు మూడుగానే ఉన్నాయి కదా మరి మరి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అనే శక్తి త్రయం లేదు ఇట్లా ఒక్కొక్క దైవీ స్థితిలోకి చేరిపోతావు ఈ త్రిపుటిని దాటం ద్వారా దైవీ స్థితికి చేరతావు అనమాట అప్పుడు జీవుడు ఈశ్వరుడు ఒకటేగా ఆ దైవీ స్థితిలో సహజమైన తర్వాత అక్కడి నుంచి నువ్వు బ్రహ్మనిష్ట ఇక్కడి వరకు మరి అందుకనే వేదాంత విజ్ఞానం నీ ఆత్మస్వరూపుడు అంటంత మొదలు పెడుతుంది అర్థమైందే నువ్వు ఆత్మస్వరూపుడు చివరి వాక్యంగా చెప్పడం నువ్వు ఆత్మస్వరూపుడు అనేది మొదటి వాక్యం జన్మరాహిత్య స్థితిని పొందేంత వరకు మహాప్రలయ కాలంలో కూడా మరల పుట్టకుండా ఉండేటువంటి స్థితి వరకు వేదాంత విజ్ఞానాన్ని పూజించారు ఏ కాలంలోనూ మరల ఈశ్వరుడుగా కూడా రాకూడదు అది చిటచవరి దశ గుట్టికి ఎక్కర్లేనమ్మా స్వర్గానికి ఏమేగుతుంది ఆ నువ్వు చైతన్య స్వరూపుడు అని మొట్టమొదటి నిష్కామ నిష్కామకరమని సాధిస్తే ఈ మూడు మూడుగా ఉన్న త్రిపుటలు అన్ని దాటితే అప్పుడు పైపాఠం కాబట్టి నీ పైపాఠం చెప్పాలి నేను నిరూపించుకోవాలిగా షట్ ప్రమాణ సహితంగా నువ్వు సహజమై ఉన్నావని గురువు గారి దగ్గర నిరూపించుకుంటే పైపాఠం చెబుతారు ఎట్లా సంగీత పాఠాన్ని చెప్పాలంటే ఏం చెప్తారు ముందు సరళీ స్వరాలు చెప్తారు అంతేకా సరళీ స్వరాలు వస్తే జంట స్వరాలు సరళీ స్వరాలు రాకపోతే జంట స్వరాలు ఎలా చెప్తారు అంతేనా కాదు ఇవాళ్ళ పాఠం వచ్చిందంటే మరునాడు ఆ పాట పాటి చూపెట్టాలి చూపెడితే పై పాఠం ఇంకో పాఠం ఇంకో కీర్తన కాబట్టి వేదాంత విద్య కూడా ఎలాగా ఇవాళ నేర్చుకున్నా ఈ పాఠం మరలా తిరిగి ఈసారి వచ్చేటప్పటికి నువ్వు ఈ దీన్ని పూర్తి చేసి సాధన చేసి ప్రయోగం చేసి అనుభూతి చెంది అది అధిగమించి సహజమై నువ్వు ఆ స్థితిలో ఉండి మాట్లాడతావు అనుకో అప్పుడు గురువుగారి కూడా ఓహో పోరాని చెప్పిన పాఠం పూర్తి చేసి వచ్చాడు రాటం చెప్పాల్సిందేనా తలంపు కలగాలన్న తేనా का बटी आस्फरण लेकिन संकल्प लेकिन गुरु पैपाठी ग्रहिंप ले नीलो ग्रहिंशक्टाला नीलो ग्रहिंप शक्ति लेदन मालाठमे एन सारापाठमे అంతేగా మరి నువ్వు ఎదగాలిగా బుద్ధి నుంచి ఆత్మస్థితికి ఎదిగితేనే పైపాఠాలన్నీ వీలవుతాయి అర్థమైందా పైగా వేదాంత విద్యలో ఒక నియమం ఏటో తెలుసా ఒకసారి చెప్పిన పాఠం మళ్ళీ చెప్పించుకోవాలి వాడు సత్యష్యుడు ఒకసారి చెప్తే మళ్ళా చెప్పరు నేను మళ్ళా చెప్పరు अटाट इध्राफ्य मरअर अलाबिष्यु सद्गु चाल मंदिर उ సదసత్ విలక్షణమైనటువంటి వాళ్ళు మాత్రం అరుదుగా ఉంటారు కాబట్టి నిన్ను బ్రహ్మనిష్టల్లో ప్రవేశింపజేయాలంటే సద్గురువు యొక్క కృపగా వాడు అర్థమై కాబట్టి ఇట్లా స్థాయి భేదంగా స్థితి భేదంగా అన్నీ ఉంటాయి మానవుడుగా వచ్చిన వాళ్ళు లేక స్థితి భేదాలతో ఉన్నది మరి మానవుడు సాధించగలడా సాధించలేడా ఇప్పుడు అలా ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి సహాయం చేయడం కోసమే ఇంతమంది ఉంది కానీ ఇంతమంది సహాయం చేసే వాళ్ళని అందుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారట ఇప్పుడు అది అశరీర సద్గురువులు ఎంతమంది పేరు చెప్పేప్పుడు ఎంత మరి ఎంతమంది సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నారు మరి వాళ్ళ సహాయాన్ని తెలిపించుకోగలుగుతున్నాము ఆ స్థాయికి ఎదగాలి ఎదగాల వదలాలా ఎదగాలి వదిలితే ఎక్కడికి పోతుంది మీతోనే వస్తుంది ఎంత విడిచిపెట్టి ఎక్కడికి పారిపోతాం మీ లోపలన్న ఆసక్తి ప్రభావం చేత ఏదో రూపంలో వస్తుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంతా నీ ఆసక్తి యొక్క ప్రతిబింబం నీ లోపల ఉన్నటువంటి మనోదర్పణ మీద ప్రతిఫలిస్తున్న ప్రతిబింబాలన్నమాట కాబట్టి వాటిలో ఏం దోషం లేదు నీ చాయిస్ ఆఫ్ ఆప్షన్ నీ వివేకం నీ విజ్ఞానం సరిగ్గా కనుక ఉన్నట్లయితే అప్పుడు దాంతో ఏం దోషం లేదుగా పైగా సహాయకారులుగా అప్పుడు మన లోపల ఉన్నటువంటి మాలిన్యాన్ని అవి ఎత్తి చూపెట్ట ఇంకా నీలో ఈ రకమైన మాలిన్యం మిగిలిందిరా నీ ప్రపంచం నీకు సహాయకారిగా ఎత్తి చూపెట్టలే అప్పుడు అది పోగొట్టుకోవడానికి ప్రయత్నించటలే దానివల్ల నువ్వు ఇంకా పరిపూర్ణత చెందుతున్నావుగా ప్రపంచాన్ని సహాయకారిగా చూడాలా లేకపోతే ఎలా చూడాలి డాక ద్వేషాలతో చూడాలా కాబట్టి నీ చుట్టుపక్కల ఇప్పుడు నీకు ఎవరైతే ఎవరైతే ఉన్నారో నీ వాళ్ళందరూ నీకే గురువులు వాళ్ళందరూ నీకు ఆ రూపంలో ఈశ్వరుడు బోధిస్తున్నాడు ఆ రూపంలో ఈశ్వరుడు నిన్ను అంతర్ముఖుడి కమని గుర్తు నీలో విచారణ మేల్కొనేట్టు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరితో అయినా మనం వాదనకు దిగే అవకాశం ఉందా వేదన పడే అవకాశం ఉందా కాబట్టి ఆచరణలో ధర్మాన్ని ఎప్పుడు వదిలిపెట్టవ మోక్ష లక్ష్యాన్ని కూడా వదిలిపెట్టం స్వధర్మం ఇది ఏ ధర్మం ఇది స్వధర్మం మిగిలిన పరధర్మాలు అవన్నీ పరధర్మాలు కాబట్టి భేగవద్గీత ఏం చెప్తా ఉంది స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మోహ నాయన నువ్వు పరధర్మాన్ని కనుక మరణ భయం ఎప్పుడప్పుడు రాక తప్పదు సధర్మే నిధనం శ్రేయ శ్రేయ అంటే శ్రేయో మార్గం మోక్ష మార్గం సధర్మం నీవు ఆత్మస్వరూపుడు అనే ధర్మంలో కనుక నీవు ప్రయాణం చేస్తావు అది శ్రేయో మార్గం పరధర్మం నువ్వు జీవభావంలో గనక ఉన్నట్టయితే మృత్యు భయం తాస్తావు సరే ఇప్పటికి రెండు గంటలు క్లాస్ అయింది ఇంకా ఎక్కువ చెప్తే ఓవర్ఫ్లో అయిపోతుంది సంతృప్తి చెందారా అట్లాగట్లాగే మీరు అందరూ ఆత్మస్వరూపులుగా అయ్యి ఉత్తమంగా ఉత్కీర్ణలై జన మరణ చక్రంలో నుంచి బయటపడాలి కదా జాగ్రత్తగా జీవించండి అట్లా నమస్కారం గంట యాభై మూడు